మరో ప్రత్యేకత ఏముంటుందంటే అది మనిషిని తూకం చేస్తుంది మరియు మనిషిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని యొక్క బరువును తెలియబరుస్తుంది అల్లాహో మనిషిలో ఎంత విశ్వాసం ఉంది దానిని బట్టి అతని బరువు ఎంత కాగలుగుతుందో దానిని చూపిస్తుంది ఇంతకుముందు ఇలాంటి హదీసులో కొందరు విని తిరస్కరించే ప్రయత్నం చేశారు బిల్లా అస్తరుల్లా కానీ ఒక నిజమైన విశ్వాసి ఖురాన్లో వచ్చిన విషయాన్ని హదీసులో వచ్చిన విషయాన్ని ఏ స్థితిలో కూడా తిరస్కరించలేడు ఎందుకంటే అల్లాహ చెప్పిన మాట ప్రవక్త తెలిపిన మాట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 అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని యొక్క బరువును తెలియజేస్తుంది అల్లాహుబర్ సాహిబుఖారీలోని హీర్ ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహు అలీ వసలం ఇలా తెలియబరిచారు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 ప్రజల మధ్య అందంగా కనబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎంత చేసినా ఈ శరీరం కుల్లిపోయేది మట్టిలో కలిసేది మిగిలి ఉండేది ఏమిటి మన ఆత్మ దీనికి కావలసిన విశ్వాసం దీనికి కావలసిన సత్కార్యం దీనికి కావలసిన అల్లా పంపినటువంటి ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారం కుర్న్ హదీజ్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 పిడబొబ్బులు పెట్టినా లాభముండదు మనలో మార్పు రావాలి మనలో ఒక చేంజెస్ రావాలి ఆ కష్టతరం గాంభీర్యత ఏమిటో తెలుసుకుందాము మహాశివులారా ప్రళయ దినాన త్రాసును ఏర్పాటు ప్రజలపై వచ్చి ఆపదల్లో ఒక పెద్ద ఆపదగా లెక్కించబడుతుంది ఎలా అంటే దీనికి సంబంధించిన హదీధులు ఏవైతే వచ్చి ఉన్నాయో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 అందులో ఆకాశాలను భూములను తూకం చేయదలచినా చేయవచ్చు అంతటి విశాలంగా ఉంటుంది అప్పుడు ఆ సందర్భంలో దైవ దూతలు అంటారు ఓ ప్రభువా ఇందులో ఎవరిని తూకం చేస్తావు ఏ విషయాల్ని తూకం చేస్తావు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 మేము నీ యొక్క ఆరాధన చేసే సరియైన హక్కు ఎలా ఉందో అలా చేయలేకపోయాము ఈ విధంగా సోదరులారా దైవదూతలు భయపడుతున్నప్పుడు మన పరిస్థితి ఏం కావాలి ఆరోజు త్రాసును ఏర్పాటు చేయడం ప్రజలపై వచ్చి కష్టాల్లో ఆపదల్లో ఒక పెద్ద కష్టం ఆపద ఏదైతే చెప్పడం జరుగుతుందో దానికి మూడో ఆధారం ఒక హదీసు దారా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 నన్ను ఆ రోజు వంతెన వద్ద కలిసే ప్రయత్నం చేయి అక్కడ మీరు లవించకుంటే అని అడిగినప్పుడు త్రాసు వద్దా అని చెప్పారు అక్కడ కూడా మీరు లభించకుంటే అంటే హౌజ్ వద్ద హౌదే కౌసర్ అని ప్రవక్త సల్లాహ అలైలం వారు చెప్పి ఈ మూడిట్లో ఏదైనా ఒక ప్రదేశంలో నేను నీకు కలిసి ఉంటాను అని చెప్పారు అంటే ప్రవక్త సల్లూ అలీ వసల్లం హౌజ్ ఎ కౌసర్ వద్ద